కనుక ఈ మూడు యోగాలు కొంత ప్రోగ్రస్ ఉన్న సాధకుల కోసం ఉద్దేశించినప్పటికీ మీరు కూడా మొదలు పెట్టండి ముందు జ్ఞానము అనే సామ్రాజ్యంలోకి అడుగు పెట్టండి ఈ జ్ఞాన సామ్రాజ్యంలోకి ఎలాగడుగు పెట్టడం మాంతటా మేము అడుగుపెట్టలేము మాకు తెలియదు కదా ఏవం అజానంత తెలియని వాళ్ళు ఈ సామ్రాజ్యంలోకి ఎలాగడుగు పెట్టడం సాధారణంగా జనులు అడుగు పెట్టరు అసలు దీని రాదు ఒకవేళ రాదలు వచ్చుకుంటే ఈ జ్ఞానంలోకి మీరు ప్రవేశించాలనుకుంటే జ్ఞానమును కళ ద్వారా సంపాదించాలని మీరు అనుకోకూడదు చెవి ద్వారా సంపాదించాలి శృతి శృత్వా మీరు శ్రవణం చేసి ఈ జ్ఞానంలోకి అడుగుపెట్టగలుగుతారు చెవి ద్వారా మీకు ఆత్మస్వరూపం మీ హృదయంలో ప్రవేశిస్తుంది చెవి ద్వారా ప్రవేశిస్తుంది కళ్ళ ద్వారా ప్రవేశించాలి అంటే దేవాలయాలకు వెళ్ళిపోతే దేవుణ్ణి మీరు చూస్తారు అప్పుడు ఏ దేని ద్వారా దేవుడు మీలో ప్రవేశిస్తున్నాడు కళ ద్వారా ప్రవేశిస్తున్నాడు కదా అలా అనుకుంటారేమో ఇది కూడా అలాంటిది అనుకుంటున్నావు చెవి ద్వారా ప్రవేశించాల్సి ఉంటుంది ఓ కథ అన్నాడు పరమాత్మ ఫ్రంట్ డోర్లోంచి రాడు బ్యాక్డోర్లోంచి వస్తాడని ఫ్రంట్ డోర్ అంటే కళ్ళు బ్యాక్డోర్ అంటే చెవి ఆయన బ్యాక్డోర్లోంచి వస్తాడు ఫ్రంట్ డోర్లోంచి రాగట సో ఎనివే కాబట్టి శ్రవణం చేయగలను ఎవరి వల్ల ఎవరి నుండి శ్రవణము చేయాలి ఎవరైతే శాస్త్రాన్ని బోధించగలరో వారి నుండే శ్రవణం చేయాలి శ్రుత్వా అన్యేభ్య ఉపాసతే అలా శ్రవణం చేసి వారు బోధించినటువంటి విషయాలను మీరు ఏకాగ్ర చిత్తంతో అనుసంధానం చేయాలి ఆత్మానాత్మవివేకము లేక క్షేత్రము ఇగో ఈ దేహము క్షేత్రము ఈ దేహమును తెలివివాడు క్షేత్రజ్ఞుడు ఇది మనం గత ఆరు మాసాల నుంచి ఈ మాట అనుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ వివేకము ఈ తేడా ఏదైతే గలదో క్లాసులో కూడా మనం విస్తారంగా చెప్పుకున్నాము దీనిని మీరు విని దానిని అనుసంధానము చేయగలను అంటే ఈ యొక్క రిఫ్లెక్ట్ అప్లానెట్ ఉపాసతే దానిని పునఃపున దానిని భావన చేస్తూ ఆ స్పేస్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఇదిగో దేహము నేను ఇక్కడ ఉ నేను ఉన్నాను నేను ఉన్నాను ఇది దేహము ఆ రెండింటికి మధ్యన కొంత స్పేస్ ఇన్నర్ స్పేస్ మీరు క్రియేట్ చేసుకోవాలి ఆ ఇన్నర్ స్పేస్ అంటారు మనకి బాహ్యంలో స్పేస్ మీద ప్రేమ తప్ప ఇన్నర్ స్పేస్ మీద అసలు దృష్టే ఉండదు అదే మరి బహిర్ముఖులు అంతర్ముఖులు అంటారు ఉంటారు ఇప్పుడు ఓ గదిలో ఉన్నాడనుకోండి నాకు రెండు గదుల ఇల్లు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాడు రెండు గదుల ఇల్లు ఉన్నవాడు ఏమనుకుంటాడు నాలుగు గదుల ఇల్లు ఉంటే నాకు హ్యాపీగా ఉంటాను నాలుగు గదులు ఉన్నవాడు ఐదు గదుల ఇల్లు ఉంటే నాకు హ్యాపీగా డూప్లెక్స్ ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను పెద్ద హాల్ ఉంటే హ్యాపీగా ఉంటాను ముందు వెనక విశాలమైన స్థలం ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటాను ముప్పై అంతస్తుల భవనంలో మకా ఉంటే నేను హ్యాపీగా ఉంటానని అనుకున్నాం మనం ఆశ్చర్యపడక్కర్లేదు అలా అనుకుంటా బాహ్యంలో స్పేస్ గురించి ఇప్పుడు కారు కొనుక్కుంటే ఇరుగ్గా ఉన్న కారు కాకుండా విశాలంగా ఉన్న కారు కొనుక్ ఇన్నోవా కొనుక్కుంటే విశాలంగా ఉంటుంది ఖాళీ తాల్చుకుని కూర్చోవచ్చు పడుకుని కూడా ప్రయాణం చేయొచ్చు అని కాబట్టి బాహ్యంలో స్పేస్ గురించి తహతహలాడతారే తప్ప ఇన్నర్ స్పేస్ క్రియేట్ చేసుకోవటానికి అసలు ఆలోచనే చేయరు ఆ పని చేయాలి శ్రుత్వ శ్రవణం చేసి దేహము నేను దేహము ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి నేను మనస్సు ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అది శ్రవణము చేసి అసలు ఇలాంటిది ఒకటి ఉన్నది ఇన్నర్ స్పేస్ అనేది ఒకటి ఉన్నది అదే సంగతి మీకు శ్రవణం చేస్తే తెలుస్తుంది ఆ పునఃపున మళ్ళా శ్రవణం చేసుకో మీరు కనుక సాధన చేసినట్లయితే క్రమంగా మీరు ఈ కోరికలతో దేవుళ్ళు పూజించటం మనకి పద్ధతి కాదని చెప్తున్నారు ఈయన నిష్కామంగా పూజించాలిట ఏదో కోరిక పెట్టుకుని పూజించడం కాదు పుత్రార్థి లభతే పుత్రాం ధనార్థి లభతే ధనం మరో అర్థి లభతే సో ఈ రకంగా ఇది ఈ కోరికల వాడికి ఇది లభిస్తుంది ఆ కోరికల వాడికి అది లభిస్తుంది ఇంకెంతసేపటికి కోరికలు లభించడమేనా నిష్కామంగా చేయడం అనేది ఉండక్కర్లేదా అని ఇక్కడ పాఠంలో మీకు వినపడుతుంది అప్పుడు వెంటనే మీలో ఒక స్ఫూర్తి కలుగుతుంది ఏమని మనం ఫర చేయండి నిష్కామంగా మనం ఈశ్వరుని ఆరాధిద్దాము అని మీకు అనిపిస్తుంది అంటే ఏమైనట్టు మీరు తక్కువని కర్మయోగంలో పడ్డారు వచ్చిచ్చినెత్తి కర్మయోగము అనే గడిలోకి వచ్చారు కర్మయోగానుష్ఠానం చేస్తూ మనం చూసాం అంతఃకరణము శుద్ధమై మీకు ఆత్మానాత్మ వివేకము చాలా ఉల్లాసాన్ని కలిగిస్తుంది అంటే తీయ నీటికి ఆత్మానాత్మ వివేకము వేదాంత ప్ర ప్రవచనము ప్రసంగం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇష్టపడడానికి ఇష్టపడుతూ ఉంటారు అది మీకు ఇష్టంగా అనిపిస్తుంది మామూలుగా జనులకు ఏవో కథలు కాకరకాయలు తప్ప అలా అంటారు కథ కాకరకాయ అని ఉసేసారైని కథలు తప్ప ఇంకా లూజ్గా ఎలిమెంటరీగా లూజ్గా మాటలు మీరు పూజ చేసుకోండి మీకు చాలా బాగుంటుంది అని ఇలాంటి లూజ్ డిస్కషన్స్ అయితే కథలు తప్ప తత్వాన్ని పరిశీలించాలనేటువంటి శ్రద్ధ ఉండదు కారణం అంతఃకరణంలో ఒక సోమరితనం ఈ విధంగా శ్రవణం చేసి కర్మయోగానుష్ఠానం ఏకొద్దిగా చేసినా మీకు ఆత్మానాత్మ వివేకం ఏడల ప్రీతికలు అంటే మీరు సాంఖ్యయోగంగా అడుగు పెట్టారన్నమాట అప్పుడు మీకు అరే మనం ధ్యానం చేయాలరా ఆయన అస్తమను ధ్యానమని మొత్తుకుంటున్నాడు ధ్యానం చేయించినప్పుడు మనకు ఆ ధ్యానం అనుకూలంగా ఉన్నది ఎంత బాగుందో ఈ ధ్యానము మనం దీన్ని మరింత బాగా చేయాలి అని మీరు అనుకుని ఏదో సీడీ ఏదో కొట్టుకుని ధ్యానాన్ని మొదలు పెడితే మీరు ధ్యాన యోగంలోకి ప్రవేశించినట్టు చూసారు ఆ శ్రవణములకు ఎంత మహిమగలదో కాబట్టి ధ్యాన సాంఖ్య కర్మయోగములకు కూడా బాహ్యమునందున్న జనులు కూడా అసలు ఈ తత్వాన్ని గురించి ఏ ఇసుమంతా కూడా తెలియని జనులు కూడా కేవలము శ్రవణం చేసినందువల్ల వారు శ్రవణం చేసి దాని ఎడల ఒంటింత శ్రద్ధ పెట్టి అనుసంధానం ఉపాసన చేసినట్లయితే శ్రవ ఆత్మతత్వాన్ని ఉపాసన చేయాలి అంతేకాని ఏదో ఏవేవో ఉపాసన ఏమి ఉపాసన చేస్తున్నాం ఆ ఉపాసన చేస్తున్నాం అలాంటి ఉపాసనలు చేసినట్లయితే ప్రతి ఉపాసనకి ఫలం ఉంటుంది ఆ ఫలం లభిస్తుంది కానీ ఆ మహాఫలము ఆత్మ జ్ఞానము అనే దానికి దూరంగానే ఉండిపోతారు కాబట్టి నేను మనం చేసేది ఏమంటే ఆ శ్రవణము శృత్వా శ్రవణము చేయాలి అనే నిశ్చయానికి మీరు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మీరు యువరాందివే మళ్ళీ శ్రవణము అంటే మీరు సరైనటువంటి శాస్త్రీయమైన ప్రసంగాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది శ్రవణము అని కానీ శ్రవణము అంటే ఎవరో ప్రసంగాలు అవుతూ ఉంటాయి దృష్టాంతం నాకు ఎందుకు ఏదో ఏదో ఒక కథాకాలక్షేపం ఏదో ఉంటుంది అక్కడ ఏదో కథ చెప్తూ ఉంటారు అది మీరు వెళ్ళి బుర్ర కథ లేకపోతే అలాంటిది ఏదో చెప్తూ ఉంటారు అది విని రెండు గంటలు అక్కడ కోలబడి హార్మనీలో ఇవి ఉంటాయి అది విని శ్రు ఆ దానివల్ల ఏమవుతుంది ఏమీ అలా అలా కాదు శ్రవణలు అంటే శాస్త్రీయమైన శ్రవణం చేయాలి వాటికుండి విలువటుకు ఉంటుంది బుర్రకథలకి వాటికి ఉండి ప్రాముఖ్యం ఏదో ఉంటుంది కళారూపాలు కానీ దట్ ఇస్ నాట్ ది పాయింట్ హియర్ శాస్త్రం యొక్క శ్రవణం ఉపనిషత్తులు గీత అటువంటి ఆధ్యాత్మ గ్రంథాన్ని శ్రవణం చేయాలి కేవలము పౌరాణికమైన శ్రవణం చేస్తే సరిపడదు అది శ్రవణంలోకి రాదు మీరు వెంకటాచల మహాత్మను ఇటువంటి దాన్ని ఏదైనా శ్రవణం చేశారనుకోండి అది భక్తికి దానికి ఉపకరిస్తుంది తప్ప ఆత్మతత్వానికి అది అనుకూలించదు మేము తెలుసుకొని ఉంటుంది అసలు అసలు ఆత్మ అనే మాట అక్కడ వినపడదు కూడా విద్యలు కావు కాబట్టి అధ్యాత్మ విద్యను మీరు వెతికి పట్టుకోవాలి అది మా ఊళ్ళో లేదంటే కొనబోదు మీ లేవు మీరు పక్కన ఉన్న టౌన్కి వెళ్ళిపోయి అవన్నీ కొనుక్కుంటున్నారా మీ ఊళ్ళో చందనా బ్రదర్స్ లేదు అలాగే చందనా బ్రదర్స్కి వెళ్ళి చీరలకు మానేశారా ఎక్కడుంటే అక్కడికే రాబట్టి మా ఊళ్ళో లేదు ఇటువంటి చాకులు పక్కన పెట్టి మీరు శాస్త్రాన్ని శ్రవణం చేయాల్సి ఉంటుంది శ్రవణం చేసేసి అక్కడికి అదేదో ఒక తంతులాగా శ్రవణం చేసి చేతులు కొనుక్కున్నట్టుగా దాన్ని గాలికి గురువైన ఈ చెవిలోంచి వింటే ఈ చెవిలోంచి పోయిందని వసానుకుంది గురవ రహితం గురవే నివేదితం గురువుగారి వద్ద నుండి అధ్యయనం చేసినటువంటి జ్ఞానాన్ని వారికి ఏదైనా గురుదక్షిణిస్తే బాగుంటుంది కదా కాబట్టి ఆ జ్ఞానాన్ని మళ్ళీ వారికి అప్పచెప్పేసి కొంత మనం వెళ్ళిపోవటం అనెక్ట్గా కాకుండా ఆ విన్నదాన్ని ఆకళింపు చేసుకుని దాన్ని ఆచరణలో ప్రయత్నం అని ఉపాసన అంటారు స్టే విత్ ఇట్ ఉపాసన అంటే స్టేయింగ్ విత్ ఇట్ దాని వద్ద కూర్చుని ఉండుతా దాంట్లో స్థిరమై ఉండుత ఆ విధంగా మీరు చేసినట్లయితే అటువంటి వారు కూడా ఆ సంసారం అనే సముద్రాన్ని దటివేస్తారు కేపి అతితరం చే వాళ్ళని కూడా పక్కన ధ్యానయోగులు సాంఖ్యయోగులు కర్మయోగుల్ని మేము మోక్షంలోకి పుచ్చు తీసుకెళ్ళిపోతున్నాము మిగతా వాళ్ళ కర్మ అంటే వాళ్ళకి ప్రవేశము లేదు అనే మాట లేదు వాళ్ళు కనుక శ్రవణం చేయాలి జ్ఞానాన్ని జ్ఞానము వైపు అడుగులు వేయాలి అది తప్పదు మేము మా కర్మలో ఏవో ఉన్నాయండి చేస్తూ ఉంటామండి ఏవో భజనలో చేస్తూ ఉంటామండి లేకపోతే ఏదో ఉపాసన ఉంది ఈ దేవత ఆ దే ఆ దేవత అంటే ఏవో ఉపాసన ఉంటాయి కదా ఆ ఉపాసనలు మేము చేస్తూ ఉంటామండి ఇంకా మీకు ఇవన్నీ మాకు అనవసరం అంటే మాత్రం లాభం లేదు దట్ డల్ట్ వాట్ కాబట్టి మళ్ళీ శ్రీకృష్ణుడు అంటాడు శృతి పరాయణ మీరు శాస్త్ర శ్రవణము అధ్యాత్మ విద్యా శ్రవణము దానిని పరమ లక్ష్యంగా మీరు పెట్టుకున్నట్లయితే మీరు కూడా క్రమక్రమంగా మెట్టుపై మెట్టు కర్మయోగంలోకి వచ్చేస్తారు సాంఖ్యయోగము ధ్యాన ప్రవేశం చేసి మీరు మోక్షాన్ని పొందేస్తారు కాబట్టి ఏ ఒక్కరిని విడిచిపెట్టే పని ఈ రామజ్యోగి ముందంటారు ఎవరు కావాలంటే వారికి దీన్ని సప్లై చేయడమే తప్ప ఇవ్వకపోవడమనే ప్రసక్తి లేదు ఇది సంసార రోగములకు ముందు ఆత్మజ్ఞానము అది అయిన తేపి చాచితరం సేవ మృత్యుం ఆత్మజ్ఞానాన్ని పొందితే ఏమవుతుంది మృత్యువును మీరు అధిగమిస్తారు మృత్యువు మీకు లేదు మీకు మృత్యువు లేదు మీరు ఆ విషయాన్ని తెలుసుకోవాలి భగవద్గీత ఏవో చిన్న చిన్న కోరికలను తీ కోసం వచ్చింది కాదు మాకు డబ్బులు లేదేం చేయాలని భగవద్గీత చదివితే డబ్బు వస్తుందా అయితే భగవద్గీత పారాయణ చేస్తే ఉద్యోగం వస్తుందా ప్రమోషన్ వస్తుందా అయితే అమెరికాకి వేసా వస్తుందా అలాంటివేమీ ఆ కోరికలు ఇక్కడ ఏమీ లేదు మీకు మృత్యువును అతిక్రమించదలుచుకుంటే మృత్యువు లేకుండా అయిపోవాలి అమరులు అయిపోవాలి ఇమ్మోర్టాలిటీ అనే పరమ లక్ష్యాన్ని మీరు ఎంచుకున్నట్లయితే శాస్త్రశ్రవణము మీకు చక్కటి ఉపాయము అని ఆ శ్లోకం చెప్తాం భాష్యం చూద్దాము అన్యేతూ దీనికి భిన్నంగా మిగిలినవారు అంటే అంటే ఎవరవుతారు ఏషు వికల్పేషూ అన్యతరేణ అతి ఏం యథోక్తం ఆత్మానం అజానంత మూడు వికల్పములు చెప్పారు అంటే మూడు దారులు మనకి చెప్పారు ధ్యాన సాంఖ్య కర్మయోగములు వీటిలో ఏ ఒక్కటి పట్టుకున్నా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ఈ వీళ్ళు ఇతరులు ఎవరైతే ఏ జనుల గురించి మనం మాట్లాడుతున్నామో వాళ్ళు ఈ మూడింటిలో ఏ ఒక్కదాన్ని పట్టుకోలేదు వాళ్ళు ఇప్పుడు మాల్ ఉంటుంది మాల్ ఉంటాయి మాల్స్ ఉంటాయి పెద్ద పెద్ద మాల్స్ మాల్కి వెళ్ళారనుకోండి అక్కడ ఎంతమంది జనం ఉంటారు వేలాది జనం ఉంటారు దాంట్లో ధ్యాన యోగులు ఎంతమంది ఉంటారు సాంఖ్యయోగులు ఎంతమంది ఉంటారు కర్మయోగులు ఎంతమంది ఉంటారు జీరో కదా ఉండే అవకాశం లేదు కదా కర్మయోగులు ధ్యాన యోగులు అక్కడ ఎందుకుంటారు ఓకే దాట్ ఈజ్ ఫైన్ మీరు సపోజ్ తిరుపతి లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళారనుకోండి అక్కడ కూడా వేలాది జనం ఉంటారు దాంట్లో ధ్యాన యోగులు ఎంతమంది ఉంటారు సాంఖ్య యోగులు కర్మయోగులు ఎంతమంది ఉంటారు అక్కడ ఉండదు ఇది అది విదూరం మాళ్ళులో ఉండకపోవడం ఆశ్చర్యం కాదు పెద్ద యాత్రాస్థలంలో కూడా ఉండరు ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి రాజమండ్రి వెళ్తే భోళ్ళు జనం ఉంటారు దాంట్లో సాంఖ్యయోగులు ఎంతమంది ఉంటారు ఎవరు ఏమి ఉండరు వాళ్ళు ఏదో ఆ పుస్తకర గోదావరి స్నానం చేసేసి పుణ్యాన్ని సంపాదించే హడావిలో ఉంటారు ముందు ఎవడన్నా స్నానం చేస్తుంటే వాడిని అలా తోసేసి వెళ్ళిపోయి స్నానం చేస్తారని వస్తుంది వాడికంటే ముందు పట్టేయాలి ఆ పుణ్యాన్ని ఇప్పుడు రేషన్ షుగర్ రేషన్ షుగర్ అనే మీద షుగర్ వచ్చేది రేషన్కి అప్పుడు తోసేసుకుంటే ఎందుకంటే వాడు కేజీ రేషన్ ఇస్తాడు ఆ షుగర్ లేకపోతే మళ్ళీ షుగర్ దొరకది టీలోకి షుగర్ ఉండదని తో ఇది ఇది ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది ఆ కీలో తోసేయటం రేషన్ షుగర్కి తోసేసినట్టే పుణ్యం కోసం తోసేయడం పుష్కర స్నానం దీస్ ఈజ్ హంపిటేటివ్ రిచువలిజం దాంట్లో మీకు కోరికలు తీరడం కోసమే ఉన్నట్టుగా ఉన్నాయి తప్ప దాంట్లో జ్ఞానానికి అసలు తావు లేనే లేదు సో అటువంటి జనులు కూడా అన్యేతూ అంటే వారు వారు కూడా అంటే మనం ఏదో కొంతమందిని అలా పాయింట్ అవుట్ చేస్తున్నామని కాదు మనలో అటువంటి దోషం ఉన్నట్లయితే మనం కూడా ఆ దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉన్నది ఏమిటి దోషమేమిటి కర్మ చేయడం దోషమా కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆకాంక్ష లేకపోవడమే దోషం కాదు ఆ దోషం ఎలాంటిదంటే చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తారు మనము ఆరోగ్యంగా ఉండాలి అనే ఆకాంక్ష ఉండద్దు ఆ మాత్రం ఆకాంక్ష ఉండద్దు మనం ఆరోగ్యంగా ఉండాలి ఆకాంక్ష కూడా లేకపోతే ఎవరు ఉద్ధరించగలరు ఒక ఆయనకి డయబెటీస్ ఉంది ఆయన నన్ను ఏదో అడిగితే ఏదైనా ఏదైనా మంత్రా అని అడుగుతారు మంత్రం కాదండి మీరు ఆహారంలో మార్పు చేయండి అంటే ఏం మార్పు చేయమంటారు ఇగో ఈ మార్పు చేయండి ఆయన నేను చూసి చెప్పిన మాట ఈ మార్పు చేయండి మీ డయాబెటీస్ తగ్గేందుకు అవకాశం వస్తుంది అంటే ఆయన abe adinen mathsale nandi now what i can do about it ee aksara ee yoga abhyasam cheyandi ee shunya namaskar cheyandi meekemo anarogyam taggipothundam kada bema vallaga poddena nenu aa time lo nidralu ichi time kadandi anta sherivaroo sayankalam class undi antaru abbe aa time maaku anukoolam kadandi anta so he doesn't want to become healthy inka how can you help the guy alage ఈ కర్మలో ఇవే చేసుకుంటాం తప్ప మాకు ఆత్మజ్ఞానం అక్కర్లేదు అనేవాడిని మీరు ఏం చేయగలుగుతారో ఏమీ చేయలేదు కానీ ఓపెన్ మైండ్ ఉండి మీరు కర్మాది చేసుకోండి మీ ఉపాసన మీ తీర్థయాత్రలు దానాలు ధర్మాలు మీరు ఉండండి వాటిని వెంటనే మానేనక్కర్లేదు నిజానికి వాటన్నింటినీ కూడా కర్మయోగం కింద తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉన్నది మీరు జ్ఞానాన్ని సంపాదించాలి అది మన మన జీవితంలో అది కొరత ఉండిపోయింది డబ్బు సంపాదించాం భోగాలు అనుభవించాం ఎంతో కొంత పుణ్యాకర్మలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు కూడా చేసినాము కానీ జ్ఞానం ఏమిటో మనకింతదాకా వంట భట్టలేదు దిస్ ఈ లోటు ఇలా ఉండడానికి వీరు లేదు అని నిశ్చయించుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము ఆత్మస్వరూపము గురించి సుతరాము తెలియని వారు అజానంత వాళ్ళు ఏం చేయాలి అన్యేభ్య ఆచార్యేభ్యుత్వా వారు ఆచార్యుల నుండి వినాలి ఇతరుల నుండి వినాలి అంటే ఎవరో మీ మిత్రుని ఉండబుట్టింది వాడిని వాడు చెప్పడం మీరు విన్నాం అలా కాదు ఆచార్యుని దగ్గర నుంచి వినాలి ఆచినోతిచాస్త్రార్థం ఆచార్యుడు అనగా శాస్త్రం యొక్క తాత్పర్యాన్ని చక్కగా విడమరిచి చెప్పువాళ్ళు అటువంటి ఆచార్యుల నుండి బహువచనం ఎవరో ఒక్కళ్ళ దగ్గరే వినాలని ఏం లేదు ఎంతమంది మహాత్ములు చెప్పినా వినదగును వినదగుని ఎవరు చెప్పిన చెప్పే మాట యోగ్యమైనది అవ్వాలి అశాస్త్రీయంగా ఉండరాదు అశాస్త్రీయంగా ఉండరాదు శాస్త్ర విరుద్ధంగా చెప్పకూడదు కాబట్టి వినదగును ఎవరు చెప్పినా అంటే ఇంక ప్రతీదీ వినే ఇంకా మొత్తం మార్కెట్లో ఎంతమంది ఉంటే అంతా వినే అలా కాదు వినదగుని ఎవరు చెప్పినా అనే సుమతి శతకకారుడు వచ్చినానికి అభిప్రాయం ఏమిటంటే ఎవరు చెప్పినా మంచి మాట వినదగుము అని అర్థం కాదు కాబట్టి ఆచార్యుల నుండి మీరు శ్రవణం చేయాలి వారు చెప్తారు ఎవరు చెప్తారు ఇదమేవ చింత ఉత్తాహ వారు చెప్తారు అయ్యా మీరు ఈ వివేకాన్ని అభ్యాసం చేయండి దేహము ఎడల ఈ స్పేస్ ఒక దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి దీనికోసం మీరు ఉపనిషత్తులని చదవండి భగవద్గీతని వినండి ధ్యానం చేయండి అనేదో చెప్తారన్న దీన్ని మీరు బాగా రిఫ్లెక్ట్ చేయండి చింతయక మీరు చింతన చేయండి ఏదైనా ఒక మంచి గ్రంథం శ్రీరామకృష్ణ దాసు కాదు తీసుకోండి దాన్ని మీరు రోజుకు రెండు పేజీలు చదవండి చదివి దాంట్లో చెప్పిన విషయం మీద మీరు విచారం చేసుకోండి మీలో మీరు ఏకాంతంలో ఉండండి ఆత్మనిష్ఠులై ఉండు మీలో మీరు రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండండి అని చెప్తారు ఆ చెప్పిన దాన్ని వీళ్ళు ఏం చేయాలి ఉపాసతే శ్రద్ధధానా సంతహ చింతయంతి చక్కటి శ్రద్ధ గలవారై ఆ మహాత్ములు బోధించినటువంటి ఆ తత్వాన్ని శ్రద్ధతో వారు చింతనము చేస్తారు మీరు ఓ నమ శివాయ అనే మంత్రాన్ని మీరు ఈ పద్ధతిలో మీరు ధ్యానం చేయండి అని చెప్పారనుకోండి ఆ సంఖ్య పూర్ణం గురించి చూడొద్దు మనస్సు యొక్క ఏకాగ్రత లక్ష్యంగా పెట్టుకుని ఈ పద్ధతిలో మీరు ఆ శబ్దమునే ఆ శబ్దం మీదనే మనస్సును ఫోకస్ చేస్తో ఒక మంత్రానికి మరో మంత్రానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ సైలెన్స్ ఏదైతే కలదో దాని మీద మీరు మనస్సును ఏకాగ్రం చేస్తో మీరు ఈ జపం చేయండి అని చెప్పారు అది చేస్తారు దానివల్ల ఏమవుతుంది ధ్యాన యోగానికి మనస్సు చక్కగా తయారీ అవుతుంది కాబట్టి ఎటువంటి సాధనను ఉపదేశించినప్పటికీ ఆచార్యులు ఆత్మజ్ఞానము వైపు దారి తీసే సాధనలను ఉప ఉపదేశిస్తారు ఆ మనిషి యొక్క సందర్భాన్ని బట్టి ఉపదేశిస్తారు ఆ ఉపదేశాన్ని అందరికీ ఒకే రకంగా ఉండదు ఉపదేశం వారి వారి స్థాయిని బట్టి వారి వారి మానసిక స్థితిని బట్టి ఆచార్యులు వేర్వేరు వేర్వేరు సలహాలను చెప్తారు ఒక వ్యక్తికి వ్యక్తికి బట్టి మారుతుంది ఓ మహాత్మునుండి వారు సమయమైంది నేను ఇంకా గమనించలేను ఈ కథ మళ్ళీ ఈ క్లాసులో చెప్తాను కాబట్టి ఆ మహాత్ములు చెప్పినటువంటి ఉపదేశాన్ని మనం స్వీకరించి ఆ చింతనము చేయవలేము చింతనము చేయటం ఏకాంతంలో ఉంటూ ఆ ఉపదేశముపై మనస్సును పెట్టి కొంత అధ్యయనము చేయుట ధ్యానము చేయుట అలా చేయగలను అలా చేసినట్లయితే ఏమీ తెలియదనుకున్న వారు కూడా ఆ మృత్యువును అతిక్రమించి మోక్ష సామ్రాజ్యాన్ని జీవన్ముక్తిని పొందగలుగుతారు ఈ శ్లోకాన్ని మనం మళ్లీ క్లాసులో పూర్తి చేద్దాం ఓం పూర్ణ పూర్ణమిదం పూర్ణ పూర్ణముదశ్యతే పూర్ణశ్చ పూర్ణ ఓం శాంతి శాంతి శాంతి